కీర్తన ముప్పై మూడు ఇట్టి నాస్తికుల మాట ఏమని నమ్మడిదిక పట్టి సముల మంటానే భక్తుల దూషింతురు వేదములు చదువుతా విశ్వమెలాగలనేరు ఆ దశతాము పుట్టుండి మాయనేరు పొదగు విష్ణుడుండగా బయలు తత్వమనేరు లేదు జీవత్వమంటూ లేమల బంధుదురు తిరమహి తమ ఇండ్ల దేవ పూజలు చేసేరు ధరలోన తముదామే దైవమనేరు అరయ కర్మే బ్రహ్మమని ఆచరించేరు సరినదే కాదని సన్యసించేరు అందుక పురుష సూక్తమర్థము చెప్పుదురు కందువనప్పటి నిరాకారమందురు ఇందులో శ్రీవేంకటేశాసులుగాక మందపు రాక్షసులాడే మతము నడతురు